అలాగే లోకాన్ని చూస్తున్నప్పుడు మీరు లోకాన్ని చూసేప్పుడు రెండు రకాలుగా చూద్దాం ఒకటి ఎరుక ఫోకస్ లోకాన్ని చూచుట మనస్సు యొక్క సంకల్పమూల ప్రవాహంలో లోకమును చూచుత తేడా ఏమన్నా తెలుస్తోందండి ఎరుక యొక్క ప్రకాశంలో ఆ ఫోకస్లో మీరు చెట్టును చూశారనుకోండి ఎరుక యొక్క ప్రకాశంలో చెట్టును చూశారనుకోండి ఉంది అనే అనుభవానికి వస్తుంది ఆ ప్రజెన్స్ ఉనికి అనుభవానికి వస్తుంది ఆ పైగా మీకు ఎరుక యొక్క ఫోకస్లో ఉనికి అనుభవానికి వచ్చినప్పుడు అది చెట్టు అనే మాట బ్యాక్గ్రౌండ్లో ఉంది ఉంది కొండ కొండ అనే మాట బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది ఎందుకంటే ఫోకస్లోకి ఏమొచ్చింది ఉనికి ఫోకస్లో వచ్చింది బ్యాక్గ్రౌండ్లో నామ రూపాలు ఉంటాయి రూపము నామము రూపము దాన్ని బట్టి నామము బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది ఇది ఎలాగంటే చంద్రుడు పొగలు కూడా ఉంటాడు కానీ మీరు పట్టి పట్టి చూస్తే కానీ కనపడ్డారు సూర్యప్రకాశంలో చంద్రుడు కనపడ్డా కానీ ఉంటాడు అలాగే చెట్టు అనే రూపము నామము ఉంటాయి కానీ ఎరుక యొక్క ప్రకా ఫోకస్ లో ఉంది అనేది మీకు అనుకోవాలి అదే చెట్టునే మీరు మనస్సుతో చూశారనుకోండి చెట్టు అని పనస చెట్టు అని ఈ ఏడాది పనస పళ్ళు సరిగ్గా తినలేదు అని ఇదంతా గుర్తు వస్తుంది ఈ సంసారం అంతా వస్తుంది అర్థం ఏంటండి ఇది ఎలాగంటే మనిషి అని ముందు చూసి తర్వాతనే మతం కులం ఇవన్నీ చూశారనుకో ముందు మనిషి అని చూస్తారు అంతకంటే ముందు ప్రాణి అని చూస్తారు ప్రాణి చూసి తర్వాత మనిషి అనేది తర్వాత వస్తుంది ముందు ప్రాణి అంతకంటే ముందు ఉంది ఉంది ఉన్నాడు ఉంది ఉన్నాడు ఉంది దానికి గురించి మీరు చెప్పేయ బి బి వీటి గురించి తప్ప చేయాలి నా ఉండడం గురించి ఆలోచన ఉంది ప్రాణి మనిషి మా కులం నాకు మిత్రుడు నాకు శత్రుడు ఇదంతా మనస్సు నామరూపాత్మకులు మనకు ఏమైపోతుందంటే మనస్సు సృష్టించేటువంటి మాయాజాలంలో ఆ మూలంలో ఆ సర్వమును నిలబెట్టేటువంటి ఆ ఉంది అనే తత్వము దీజినెస్ ఉనికి దాన్ని మనం విస్మరిస్తాం ఇప్పుడు ఇది ముందు ఉంది తర్వాత మైక్ అయింది పుస్తకము తర్వాత అయింది ముందు ఉంది ఇది ఇప్పుడు ఇలా ఉంది ఉంది పుస్తకము కాబట్టి మైకు పుస్తకము ఘటము ఇత్యాది నామరూపములను అన్నిటినీ నిలబెట్టేది వాటన్నిటికీ ఆశ్చర్యమయ్యేది ఆస్పదమయ్యేది కేవలము ఆ పరమాత్మ కాబట్టి పరమాత్మ అంతటా ఉన్నది నేను మొన్న శైల సులభంలో పాఠమిట్టు ఉంటే ఒక సాధకుడు కబీర్ భజన్ నాకు రాసిచ్చాడు ఆ కాగితాన్ని విలువైన కాగితంలాగా అనిపించి నేను సంచిలో బతుకు తెచ్చుకోవచ్చా కబీర్ భజన్ రాసిచ్చాడు ప్రేమతో ఎట్ల చూపి ఎప్పుడైనా చూసుకుంటే కొంత మనస్సుకి వికాసాన్ని కలిగిస్తుంది అది కనపడింది నాకు ఈ సర్వభు చేయవారి చోట మీకోసారి వినిపిద్దామని పట్టుకొచ్చాను సో కబీర్ అంటాడు మోకో కహా ఢుంధేరే బందే అన్న అనుకున్నట్టున్నాను వైకో తేరే పాస్ వరి వెలువడ నన్ను ఎక్కడ వెతుకుతున్నావు రా నువ్వు నేను నీ నీ ఎదురుకున్నానే ఉన్నాను నీ పక్కనే ఉన్నాను దేవుడు అంటున్నాడు అనమాట నా తీరత్వమే నా మోరత్వమే నా ఏకాంత నివాసమే కొంతమంది అలా ఏమైనా కాశీ వెళ్తే దేవుడు దొరుకుతాడు లేకపోతే కైలా లేకపోతే దేవాలయంలో కూడా మూర్తిలో దేవుడు ఉంటాడు లేకపోతే ఏకాంత నివాసం ఎక్కడికో గుహల్లో ఎక్కడికో వెళ్ళిపోతే అక్కడ దేవుడు అలా అనుకుంటున్నారు వాస్తవానికి అంతటా ఉంటాడు అక్కడ కూడా ఉంటాడు కానీ అక్కడ మాత్రమే ఉంటాడు అని అనుకుంటున్నారు తప్పది నేను నీ పక్కనే ఉన్నాను నా మందిరమే నా మస్జిద్మే నా కాబే కైలాసుమే సో అని ఎలాగా మందిరము మసీదు లేకపోతే కాబా లేకపోతే కైలాసు లేకపోతే ప్రత్యేక స్థానములను నిర్దేశించి అక్కడే దేవుడు ఉన్నాడని అనుకుంటున్నారో ఎదువాళ్ళ మీరు అందరూ నేను అంతటా ఉన్నాను సర్వభు చే వాళ్ళు నా మై జపమే నామై నా తపమే నా వ్రత ఉపవాసమే మళ్ళీ అధ్యాత్మంలోకి వచ్చాడు అధిభూతాన్ని నిలబెట్టి అధ్యాత్మంలోకి వచ్చారు నేను జపము వ్రతము తపస్సు ఉపవాసము వీటిల్లో ఉన్నాను అనుకుంటున్నావేమో నీ గాలి గాలిలో ఉన్నాను అని చెప్పబోతున్నాడు నీవు పీల్చే గాలిలో విడిచే గాలిలో నేను సో నమై క్రియా కర్మమే రహత నమై యోగ సన్యాసమే కొంతమంది అనుకుంటారు యోగాసనాలు శీర్షాసనము శీర్షాసనం ఇంకా పర్వాలేదు అర్ధ మత్స్యేంద్రాసనం ఒకటి ఉంది అర్ధ అది సగలమే ఇంకా ఫుల్ వచ్చి అది వేసిన వాడు ఎవడం ఆ పతంజలి మరి దిగి రావాలో ఏమో లేదు అంత వచ్చి అందరు ఆసనం మోస్ట్ వెరీ అట్రా వెరీ ఇంట్రెస్టింగ్ ఆసనం ఆ ఆసనంలో మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఈ ఎడమ చెయ్యి ఈ పూ మీద ఎలా పెట్టాలి ఇలా పెట్టాలి ఇలాంటి ఇటువైపు కాదు అటువైపు అటువైపు పెట్టండి చూస్తారు ఎలా పెడతారు ఇది అటువైపు తిరిగి ఉండాలి ఈపు మధ్యలో అటువైపు తిరిగి అలా పెడితే అది ఆ సగం ఆసనం అయింది సో అలాగే దాంట్లో ఏదో ఉంటుందో లేకపోతే సిద్ధులేవో వస్తాయి వాటిల్లో ఉంటాడు దేవుడు లేకపోతే ఆ సిద్ధ పైన ఎక్కడో ఉంటారు ఇలా చెప్తూ ఉంటారు నేను నీ పక్కనే ఉన్నాను నహి ప్రాణమే నహి పిండమే నా బ్రహ్మాండ ఆకాశమే మనమై భృకుటి భ్రమర గుహమే ఆ అది కూడా ఉంది భృకుటి ఇక్కడ ఇక్కడ ఉన్నాడు దేవుడు అధ్యాత్మంలో ఇక్కడ ఆ బంకనాళము అనేది ఒకటి ఉంటుంది భ్రుకుటి పైన ఆ బంకరాళం పైన భ్రమర గుహ ఉంటుంది అంటే తుమ్మిద సౌండ్ చేస్తూ ఉండే గుహ ఉంటుంది ఆ గుహ పైన సహస్రారం ఉంటుంది ఆ సహస్ర పద్మంలో దేవుడు కూర్చుంటాడు అని కొంతమంది అంటారు అదే నేను నీ నీ దగ్గరనే ఉన్నాను ఎక్కువ తేరే పాస్మే ఇప్పుడు ఈ బంకనాళము భ్రమరగుహ ఇవన్నీ ఎక్కడ వెతులుతారు నీకు నేను నీకు చాలా దగ్గరగా ఉన్నాను ఇంకా అంటాడు ఆయన ఖోజు హోయే తురంతమిలావు నీవు నన్ను అన్వేషిస్తే నేను వెంటనే దొరుకుతాను అన్వేషించాలి అన్వేషించడం అంటే విచారం ఇప్పుడు మనం చేసుకున్న విచారము ఇది ఈశ్వరాన్వేషణ అని పేరు ఏదో మనకేం పని పాట లేకపోతే కూర్చొని కబుర్లు తీసుకుంటున్నామా ఇద కథాకాలక్షేపమా కాదు కదా ఆత్మ విచారణ చేస్తున్నాం అంటే ఈశ్వరుణ్ణి అన్వేషిస్తూ ఉన్నాను ఈ మీరు కనుక సరిగ్గా అన్వేషిస్తే నేను మీకు వెంటనే దొరికేస్తాను ఎంత టైం పడుతుందో తెలుసినా నన్ను వెతకడానికి ఏ పలకో తాళాశమే ఒక క్షణం మీరు వెతికితే నేను దొరికేస్తాను అంతే కదా ఎరుకని మీరు ఫోకస్ చేసి ఇంటిని దర్శించారంటే దొరికేశాడప్పుడే దేవుడు అంటే ఈశ్వరుడు దొరికేశాడు ఆ ప్రజెన్స్ రూపంగా ఆ ఇట అనే రూపంగా నామరూపములకు అతీతంగా నామరూపములన్నిటి ఎందు వ్యాపిస్తూ నామరూపములకు అతీతంగా ఉండేటువంటి దట్ ప్రజెన్స్ అన్లిమిటెడ్ ప్రెసెన్స్ ఆ ప్రెసెన్స్ అనేది నాట్ లిమిటెడ్ బై స్పేస్ నాట్ లిమిటెడ్ బై టైమ్ not limited in any way it is it it holds everything but it is not any one of them it is not even separate from all of them or separate from any one of them it a holds all of world advanthe a desha kala vastu pariccheda rahitamaina tuntu sajatiya vijatiya swagata bhedarahitamaina saty adhi parama idu ekadundi kala kinna netti meeda uh, వెనక ముందు సర్వత్ర ఆ పరమాత్మయే గలకు బ్రహ్మపురస్థాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ ఉత్తరత బ్రహ్మ దక్షిణత బ్రహ్మ ఊర్ధ్వం బ్రహ్మ అధస్థాత్ అంతటా ఆ పరమాత్మయే కలకు సో ఏ పలకీ తలాష్మే ఒక్క క్షణం వెతకడంలో తలాష్ అంటే వెతకడమేనా ఐ థాట్ సో ఒక క్షణం వెతకడంలో నేను దొరికేస్తాను కహే కబీర్ సునో భాయి సాధో అందరినీ సాధువు అని పిలుస్తాడ మంచివాడా అని అందరినీ సాధు అని పిలుస్తాడు ఒక పతి బాబా గారు ఎవరు వెళ్ళినా బంగారు అని పిలిచేవాడు అందరినీ ఆయన దాకా అంటే సాధువు అని పిలిచినట్టుగా దీంతో పరాయి వాడు ఎవరు వేడు కదా సో సాధో కహే కబీరు సునో భాయి సాధో మైతే హు విశ్వాస్ము విశ్వాసం అంటే నమ్మకం కాదండి విశ్వాస ఈ విశ్వాసలో వివిధ శ్వాస రణపానం యానోదానం సమాన రూపంగా నేను మీ అందే ఉన్నాను మోకో కహా గుంధేరే బందే మైకోరే పాస్ అని ఈ కాగితం భద్రం చేసుకో మరి భద్రం చేసినందుకైనా ఓసారి పాడితే అంటే పాడడం కాదు అంటే అదో శోభ వాడివాళ్ళు బాగా పాడతారు మనం పాడక్కర్లేదు నేను పాడడం ప్రారంభిస్తే మీరందరూ కష్టపడాల్సి ఉంటుంది మనం కష్టపడడం న్యాయం కాదు కదా కాబట్టి సదా హీ బికాస్ ఎందువలన అనగా సదాస్పదం సర్వము కూడా ఆస్పదము ఆశ్చర్యము ఆలంబనము సతే అసద్రూపమే సత్ ఆస్పదము ఎస్సేట సర్వం కాబట్టి సర్వము కూడా సత్యే ఆస్పదముగా ఆశ్రయముగా కలిగి ఉన్నది ఆ మాట మీరు ఎలా చెప్పగలరు సర్వమునందు సర్వమునకు ఆస్పదము ఆశ్రయము సత్యమైన ఎలా నేను మీకు మనవి చేశా ఎస్సేస్ట్ పరిస్థితి చెప్తుందా అండి ఎస్సేస్ట్ పరిస్థితి ఉంది అంటే ఉందని తెలిసింది నాకు తెలియాలి అప్పుడే ఉన్నట్టు లెక్క ఉందని తెలియకుండా ఉన్నట్టు లెక్కే కాదు అదేంటారా ఆయన సర్వత్ర సద్బుద్ధి అనుగమ ఇప్పుడు కుండ బుద్ధి ఉందండి కుండ బుద్ధి అంటే కుండ బుద్ధిలో ఉంది బుద్ధి ఉందా లేదా ఏమండి కుండలేదు అన్నప్పుడు కూడా కుండ వాళ్ళు తార్కికులు ఏమన్నా తార్కికులే బాగా చెప్పారు ఉండలేదు అంటే ఘటాభావద్భూతలం అని చెప్పారు అంటే ఇప్పుడు టేబుల్ మీద కుండ లేదు అంటే వీడు టేబుల్ ను చూస్తూ ఉంటాడు టేబుల్ ఉంది అనే బుద్ధి ముందు ఉండాలి అప్పుడే కుండలేదు అనే బుద్ధి ఉండదు ఇప్పుడు టేబుల్ కానీ నేల కానీ భూతలము ఏదో ఒక హోల్డ్ యొక్క బుద్ధి లేకుండా కుండ ఉంది చోటు యొక్క బుద్ధి లేకుండా కుండ లేదనే బుద్ధి కలుగుతుందా కలగదు కాబట్టి భూతలే ఘటాభావ భూతలే ఘట అన్నట్టుగానే భూతలే ఘటాభావ భూతలమునందు అంటే నేలపై ఘటము లేదు కాబట్టి నేల ఉంది అనే బుద్ధి లేకుండా ఘటాభావ బుద్ధి కలుగదు కాబట్టి అభావ బుద్ధి కూడా సద్బుద్ధి ఆలంబనముగా కలిగియే ఉండు అదండి దీన్ని ఇంకో రకంగా చెప్పచ్చు ఏనుగు టేబుల్ పై ఏనుగు లేదు కొన్ని టేబుల్ పై మాట తీసేయండి ఏనుగు లేదు ఏనుగు లేదంటే టేబుల్ మీద లేదని అర్థం అంతేకాని అడవిలో లేదని కాదు కాబట్టి ఏనుగు ఉందనే బుద్ధి లేకుండా ఏనుగు లేదు అనే బుద్ధి కలుగదు కాబట్టి ఏనుగు లేదనే బుద్ధికి కూడా ఆస్పదమేమిటి ఏనుగు ఉంది అనే బుద్ధియే నిషేధములన్నీ ప్రసక్తములైతేనే నిషేధములవుతాయి ప్రసక్తమైన దానికే నిషేధం ఉంటుంది సో కాబట్టి ప్రసక్తము ఏనుగు అనేది ఒకటి ఉండ ఉండబట్టి ఏనుగులేదు అంటాం తప్ప ఆ ఏనుగు ఉంది అనే బుద్ధి లేకుండా ఏనుగు లేదు అని ఎవరు అన్నాడు కాబట్టి సర్వత్ర సద్బుద్ధి అది అనుసరించి సద్బుద్ధి అనుసరించి అంటే ఘటపటాది నామరూప బుద్ధులన్నిటి వెనుక సద్బుద్ధి యొక్క ఆలంబనము కాలదు కాబట్టి ఈ విధంగా చైతన్యమే ఆత్మ చైతన్యమే సర్వమునకు అస్పదమై సర్వభృత్ అని వర్ణింపబడుతూ నహి మృగకృష్ణికాదయ అపి నిరాస్పదీ నేను ఏనుగులేదు ఇలాంటి దృష్టాలు చూడలేదు ఆ వాక్యం ఇప్పుడు చూశాను ఆఖరికి ఎండమావి మావి అంటే నీరు ఎండమావి దాని పేర తెలుగు ఎంత అందమైన పదమవుతుంది ఎండమావి ఎండ అంటే సూర్యుని యొక్క కాంతి దాంట్లో నీరు కనపడుతుంది అది ఎండమావి అని ఎండమావి కూడా ఎండమావి ఆ లేకపోతే ఇలాంటివి కూడా శేషురంగము ఆది శబ్దం చేత శేషురంగము అంటే కుందేటు కొమ్ము ఎండమావి కుందేటు కొమ్ము మొదలైనవి కూడా అవి లేదు అనే బుద్ధికి అనుగతం అవ్వాలి కదా ఎండమావి లేదు కుందేటు కొమ్ము లేదు అనే బుద్ధి అనుగతం అవ్వాలి కదా అక్కడ మరి లేదు బుద్ధి ఉంది కదా అంటే లేదు బుద్ధి అక్కడ అక్కడ కూడా ఆ లేదు బుద్ధికి ఆశ్రయంగా ఉంది బుద్ధి ఉన్నది కుందేలు ఉంది కానీ కుందేటి కొమ్ము లేదు ఎండ ఉంది కానీ ఎండమావి లేదు అక్కడ కూడా ఆస్పదము ఎండ ఎండను ఆస్పదంగా చేసుకుని ఎండమావి లేదు అన్నారు కుందేలను ఆస్పదంగా చేసుకుని కుందేటి కొమ్ము లేదు అన్నారు అంతేగాని స్వతంత్రంగా అప్సల్యూట్ సెన్స్ లో లేదు అనేటువంటి మాట ఆ బుద్ధి ఆ మాట ఆ అనుభవము ఆ బుద్ధి సుతరాము ఉండదు ఆఖరికి శూన్యవాది కూడా నేను శూన్యవాదాన్ని ప్రతిపాదిస్తాను అని తన యొక్క సత్తుని తన ఉనికిని నిర్ధారించుకుని అప్పుడు ఏది లేదు అని ఎవలాడతారు కాబట్టి సద్బుద్ధియే ఆశ్రయంగా ఉంటుంది ఏది మృగతృష్ణికాదులకు కూడా అది కూడా ఏ ఆస్పదము లేకుండగా అవి ఉండవు కాబట్టి సద్ యొక్క ఆశ్రయము లేకుండా ఈ జగత్తులో ఏది లేదు కాబట్టి వాస్తవంలో ఉన్నది బ్రహ్మయే కానీ మనము కన్ను ముప్పు చెవి మొదలైన ఇంద్రియములు మనస్సు మనస్సులో ఉండే సంస్కారములు వీటన్నిటి ఈ పెద్ద ప్రిజం ఇది ఒక ప్రిసం సూర్యకాంతిని ప్రిసంలోకి పంపిస్తే ఏడు రంగులు బయటపడతాయి ఆ రకంగా ఒకే సూర్యకాంతి ఏడు రంగులుగా విడిపోతుంది అలా అనుకోండి ఉంటే దృష్టాంతం మరీ లోతు ఫిజిక్స్లోకి వెళ్ళదు ఈ దృష్టాంతం దగ్గర అదేవిధంగా ఒకే పరమాత్మ ఒకే పరబ్రహ్మ ఈ చెవి కన్ను ముక్కు మనస్సు బుద్ధి వాటి ఎందు సంస్కారములు వాసనలు అనే ప్రజంలో ప్రవేశపెడితే నామరూపాత్మక జగత్తుగా అనుభవానికి వస్తోంది వాస్తవంలో అనుభవానికి అలా ఎందుకు అనుభవానికి వస్తుందంటే ఈ ప్రజం గుండా వస్తోంది కాబట్టి అలాంటి అనుభవం కలుగుతోంది వాస్తవానికి ఉన్నది ఒకే ఒక పరమాత్మ స్నేహనాస్కృతించన అని మహావాక్యం అని అని ఉపనిషద్వాక్యం అత సర్వభృత సర్వం విభక్తి ఇది కాబట్టి సర్వమును నిలబెట్టేది కనుక ఆ పరమాత్మ సర్వభృత దీనికి ఒక దృష్టాంతం చెప్పచ్చు నీకు చెరువు చెరువుని స్పృశించిన వర్షపు బిందువుని స్పృశించిన నదిని స్పృశించిన సముద్రాన్ని స్పృశించిన నూతి నూయ్యని నూతిలో ఉండే ద్రవమును స్పృశి నీయంటే నీరే కదా దాన్ని స్పృశించిన ఒక వర్షపడి పడి ఏర్పడిన ఒక పడియ నీటి పడియ దాన్ని స్పృశించిన ఏ చెంబులో నీళ్లను స్పృశించినా నీకు ఈ జలా జలములు ఎక్కడ స్పృశించినా కూడా నీకు సమానంగా అనుభవానికి వచ్చేది ఏదైతే చూసిన తడి తడి ద అది సమానంగా ఉంటుంది ఈ మొత్తం అన్నిటి నీటి బిన్ను మొదలుకుని ఆ నీటి తుంప మొదలుకుని సముద్రం వరకు ఎన్ని వెరైటీలు ఉంటాయో ఈ వెరైటీలన్నిటి ఎందు సమానముగా ఉన్నది గడి ఈ వెరైటీలన్నీ నామరూప అదేవిధంగా కుండ మండ గోడ మైకు టేబుల్ మండ అంటే వృక్ష శాఖకు మండాది పేరు సో ఈ ఏది మీరు చూసినా దేనిని మీరు టచ్ చేసినా టచ్ చేయడం అంటే చేతితో కాదు ఆ ఎరుకతో టచ్ చేయాలి మనస్సుతో కాదు ఎరుకతో మీరు టచ్ చేసినట్లయితే మీకు ఆ ఉనికి అనుభవానికి వస్తుంది తడి అనుభవానికి వచ్చినట్టుగా ఉనికి అనుభవానికి వస్తుంది సో ఆకాశము మరి ఆకాశం ఇప్పుడు కుండలో ఆకాశం గుండ్రంగా ఉంటుంది రూములో ఆకాశము క్యూబ్ షేప్లో ఉంటుంది కానీ వాస్తవానికి ఆకాశము గుండ్రంగా ఉంటుందా లేకపోతే క్యూబ్ షేపులో ఉంటుందా వాస్తవానికి ఆకాశము గుండ్రంగానూ ఉండదు క్యూబ్ లేని షేపులోనూ అది సర్వమునంలో ఉంటుంది అన్ని షేప్స్లోనూ ఉంటుంది ఏ షేపు దానికి అంతకుండగా ఉంటుంది సపోజ్ కుండని పగలు కొట్టారనుకోండి ఆకాశం ఎలా ఉందో అలాగే ఉంటుంది ఆకాశానికి ఏమీ అవ్వదు రూములు ఉప్పేశారనుకోండి గోడలు తీసేశారు అనుకోండి ఆ రూమ్లో ఉండే స్వేర్ ఆకాశము కూడా ఇది మహాకాశంలో భాగంగానే ఎలా ఉందో అలాగే ఉంటుంది కాబట్టి ఈ జగత్తులో నామరూపాలు నశించిపోతూ ఉన్నా కూడా ఆ సద్బుద్ధి సద్బుద్ధికి ఆలంబనమయ్యే సత్త సత్ అది అవినాశిగా అలాగే ఉంటుంది ఆ పరమాత్మ సర్వభృత్వభైవ తర్వాత నిర్గుణం గుణభోక్తృచ ఇప్పుడు గుణములను ప్రకాశింపజేసేది గుణములు అంటే భోక్త అంటే భోగ్య ప్రకాశక అనర్థం భోక్త అంటే భుజించేది అనుభవించేది అని కాదు భోగ్య భోక్తృత్వం ఇది పట్టు ఇది తెలియకపోతే మీకు వేదాంత శాస్త్రం అర్థం కాదు భోగ్య ప్రకాశం అధ్యతనే నేను రెండు మూడు సార్లు చెప్తూ నాకు తెలుసు కనుక నేను మహాత్ముల్ని పరిచర్య చేసి పట్టుకున్నాను కనుక నేను అలా చెప్తూ సో భోగ్య ప్రకాశకత్వమేవ భోక్తృత్వం ఇప్పుడు ఇది ఆ సినిమాలో ప్రకాశం ఉంటుందిగా ఆ ప్రకాశము ఆ సినిమాలో ఉండే దృశ్యములన దృశ్యములన్నింటికి అన్నాడు అనుకోండి అంటే అర్థం ఆ సినిమాలో శృంగార రసం ఉన్నప్పుడు ఆ ప్రకాశానికి శృంగార భావన కలిగిందని లేక కరుణ రసం ఉన్నప్పుడు కరుణ భావన కలిగిందని కాదు అలా భుగి రసాలను వెంటనే భుగిస్తోందని కాదు అనుభవిస్తోందని కాదు దాని అభిప్రాయ భోక్తా అంటే శృంగార కరుణ హాస్య ఇత్యాది సకల రసములను ప్రకాశింపజేసే ప్రకాశమే అని అర్థం కాబట్టి అది భోక్తృత్వం అంటే సో నిర్ గుణభోక్తృ అంటే గుణములను గుణకార్యములు గుణము అంటే గుణకార్యం గుణములను బట్టి వచ్చేటువంటి అవస్థలు వాటి అన్నింటినీ కూడా ఆ పరమాత్మయే ప్రకాశింపజేస్తూ ఉన్నాడు చైతన్య రూపంగా ఇప్పుడు మీకు గుణాలు అలాగే చెప్తా చూడండి మూడవి సుఖము దుఃఖము మోహము సత్వగుణం సత్వగుణాధిక్యంలో మీకు సుఖానుభవం కలుగుతుంది సుఖంగా ఉందని అనిపిస్తుంది సత్వగుణాధిక్యంలో సత్వగుణంలో ఆ సుఖాన్ని ప్రకాశింపజేసేది లోపల చైతన్యం రజోగుణము అధికంగా ఉన్నప్పుడు మీకు దుఃఖం కలుగుతుంది దుఃఖం కలిగిందంటే ఎక్కడో రజోగుణం యొక్క మాలిన్యం ఉందన్నమాట అయితే దుఃఖం కలగదు మీరు దోధం చేసుకుండగా కంఠానికి ఏదైనా గరగరి కింద అడ్డుపడిందంటే అర్థం ఏంటి ఏదో మట్టి పొలం ఏదో అక్కడ దాంట్లో చేరింది లేకపోతే ఎందుకు అలాగ స్మూత్గా తినే దాంట్లో మళ్ళీ అడ్డు ఎందుకు అలాగే మనస్సు ప్రసన్నంగా ఉన్న సందర్భంలో దుఃఖం వచ్చిందంటే రజోగుణం ఎక్కడో ప్రవేశించింది అనమాట రజోగుణం ఎలా ఉంటుంది దురాశ ద్వేషము కామన క్రోధము ఇవన్నీ రజోగుణ లక్షణాలు అలాంటిది ప్రవేశించింది బుద్ధిలో దాంతో దుఃఖం కలుగుతుంది కానీ ఆ రజోగుణ కార్యమైనటువంటి దుఃఖాన్ని రజోగుణ రూపములైనటువంటి కామక్రోధాదులను కూడా ప్రకాశింపజేసేది ఆత్మచైతన్యమే ఆ పరమాత్మనే ప్రకాశింపజేస్తూ ఉంటాడు ఆ వెలుగులోనే ఇవన్నీ అనుభవానికి వస్తూ అంటే లేజినెస్ సోమరిధనము సోమరిధనంలో రెండు రకాలు ఫిజికల్ ఇంటలెక్చువల్ ఫిజికల్ సోమరిధనం అంటే బాగా అధికంగా భుజించినట్లయితే హెవీ ఫుడ్ ఉంది అధికంగా స్వీకరించినప్పుడు ఇంకా కదలాలనిపించదు తోట సోఫాలో కూర్చోవాలనిపిస్తుంది అలా మన్ను చిన్న పాములలే అని సాధ్యత కూడా కలలో తెలుగులో కనుక అలా పండు ఉండాలనిపిస్తుంది అది ఫిజికల్ లేజినెస్ ఇంటెలెక్చువల్ లేజినెస్ అంటే ఏమిటి ఇది ఆత్మా పరమాత్మ ఇవన్నీ మనం ఎందుకు ఏదో కథలు నారద మహర్షి ఇక్కడి నుంచి అక్కడికి ఏదో చెప్పాడు ఏదో గొడుగు వచ్చాడు మళ్ళీ నుంచి ఇక్కడికి వచ్చేదో చెవిలో గుసగుసలాడాడు ఎంత బాగుండదు గాసిప్ అంట గాసిప్ నుంచి పుట్టే ఈ కథ ఈ నారదు కూడా మనం భాగంగా చేసుకుంటే అది ఎంతో అనుకూలంగా అవుతుంది ఏదో ఆయన నారదుము భక్తి సూత్రాలు ఈ నారదులైనా మన సినిమా నారదులైనా ఈయన అల్లాగా వస్తుంది కాబట్టి ఈ కథలు ఉంటాయంటే ఇవన్నీ కూడా గాసిప్ రిలేటెడ్ స్టోరీస్ ఏమో గాసిక్ పురాణిక్ గాసిప్ అని పేరు పెట్టాలి మామూలుగా పది మందిని కలిసి చెవులు కొనుక్కుంటూ ఉంటారు చూడండి అదే పని పురాణ లెవెల్లో చేస్తే మీకు ఈ కథలన్నీ పుట్టుకొస్తాయి దాని ఉంటాయి మహాత్ములు నేను కొంచెం ఎటువంటిదో మొహమాట కొడుతూ ఏదో అంటున్నాను మహాత్ములు కొంచెం గట్టిగానే కొరతంగానే మాట్లాడారు కూడా కాబట్టి వాళ్ళు గుర్తు వచ్చినప్పుడు అలా పర్వాలేదు మనం కూడా ఇలా అన్నా తప్పేం లేదని నాకు ధైర్యం కలుగుతూ ఉంటుంది ఎనివే సో దానికి దానికి కట్టుబడిపోయి ఇది బాగానే ఉంది మిగతా అంత దేవాలి మనం మనం కథలు వినేసుకుంటే పని అయిపోతుంది అని అనుకుంటారు కొంతమంది దాన్ని ఇంటలెక్చువల్ లేజినెస్ తమోహుణం అలా లేడ్ బ్యాక్స్గా ఉండేలా కథలు విన్నాం సమూ గుణం ఆ కథలో అలా ఎందుకుంది అని మీరు ప్రశ్నించారనుకోని అది సత్వగుణం ఏమంటే నారదుడి జ్ఞాని కదా ఆయన అలాంటి తప్పు పని ఎందుకు చేశాడు అలాంటి పొరపాటు ఎందుకు చేశాడు కలహాన్ని ఎందుకు తెచ్చాడు అని మీరు అడిగారనుకోండి అది సత్వగుణం ప్రశ్నిస్తే సత్వగుణం ప్రశ్నలు వేయడం మానే అలవా ప్రశ్నలు వేసే అలవాటు కూడా విడిచిపెట్టేసి ఎవరినన్నా ప్రశ్నలు వేసి వాళ్ళ మీద గుమ్ము చల్లేసి వాళ్ళ మీద కోప్పడు పోయి పూకలు వేసేసి ప్రశ్నలు వేయడమే తప్పన్నట్టుగా ఒక వ్యవస్థను నిర్మాణం చేసి కూర్చున్నారనుకోండి అదంతా ఆ తమో ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నది తమో గుణాన్ని నిందించడం కాదు ఆ తమో గుణాన్ని ప్రకాశింపజేసేది కూడా ఆత్మసూపు గుణభోక్తు అయితే ఇంకేంటి మూడు గుణాలు కూడా పరమాత్మయందు గలవు నో మూడు గుణాలు పరమాత్మయందు లేవు నేర్పు నిజానికి మీరు గుణముల యొక్క రహస్యం గమనించండి గుణములు ఎక్కడున్నాయో చూసినా మూడు కూడా మ్యాటర్ అండ్ మైండ్ రెండింటిలోనూ ఉన్నాయి మేటర్ చూడండి మ్యాటర్లో మూడు గుణాలు ఉన్నాయి అలాగా మ్యాటర్ ది ఎనర్షియా ఆఫ్ ది మ్యాటర్ అది తమో గుణం ది యాక్టివిటీ ఆఫ్ ది మ్యాటర్ మేటర్లో యాక్టివిటీ లక్షణం ఉంటుంది కదలిక ఉంటుంది అది రజోగుణం మ్యాటర్లో ఇంటెలిజెన్స్ ఉంటుంది చాలా ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్డ్గా ఉంటుంది అది సత్వం ఇప్పుడు మీరు ఒక క్రిస్టల్ ఒక ఒక మెటీరియల్ తీసుకున్నారనుకోండి ఈ మెటీరియల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీ మేత ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్ మెటీరియల్ సైన్స్ అని పేరే దానికి ఈ మెటీరియల్ ఉండే ప్రాపర్టీస్ ఏంటి అన్నాడనుకోండి ఆ సందర్భంలో వాడు దాన్ని తమోగుణ రూపంగా దర్శిస్తూ అది ఆ మెటీరియల్ మెటీరియల్ గా ఉంటూ అది మనకు ఏ రకంగా ఉపయోగపడుతుంది దాన్ని రూపంగా దర్శిస్తారు చెక్క ఉంది అనుకోండి ఈ చెక్కతో మనం టేబుల్స్ చేసుకోవచ్చు కుర్చింగ్ చేసుకోవచ్చు ఇదంతా కూడా ఆ చెక్క యొక్క తమో గుణాన్ని మనం మన పనికి తెచ్చుకుంటున్నట్టు ఇప్పుడు ఈ చెక్కలో ఈ లోపల మాలిక్యూల్స్ ఉన్నాయే అవి కదులుతున్నాయి వాటికి ఆ కదిలినప్పుడు ఇన్ఫ్రారెట్ రేడియేషన్ మనం పంపిస్తే అవి రిఫ్లెక్ట్ చేస్తాయి ఆ కదలికని మనం విశ్లేషణ చేయవచ్చు అని పెద్ద విశ్లేషణ ఈ కదలిక కదలికలు అనేక రకాలు మళ్ళీ సైన్స్లో కదలికలు అనేక రకాలు ఇప్పుడు ఇలా రెండున్నాయనుకోండి ఇలా ఇలా కదలడం ఒక రకం కదలిక ఇలా ఇలా కదలడం ఇంకో రకం కదలిక ఏమి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా కదలడం మరో కదలిక ఒక్కొక్క లక్ష ఒక్క కదలికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ అన్ని రకాల వ్యా వ్యవస్థ అదంతా కూడా అది రజోగుణం ఆ తత్వం ఆ మెటీరియల్ యొక్క రజోగుణాన్ని మీరు అధ్యయనం చేస్తున్నారు ఈ కదలికలు ఇలా ఎన్నుకున్నాయి Is no so that is why it is a Venetal, science principle, and that is Sathla. That means, in matter, there is Sathva, Rajogonamu, Tamogonamu. That means, in mind, there is Sathva, Rajogonamu, Tamogonamu. Now, we are saying, we are saying, Sathamu, Dukkha, Mohamu. In mind, there is Sathva, Rajas, Tamogonamu. That means, the Gunaas are present, both in the mind as well as, man. ఏమండ అవి వాటిని ప్రకాశింప నిజానికి మైండ్ మ్యాటరు సపరేట్ కానే కావు దెర్ ఈస్ మైండ్ బికాస్ దెర్ ఈజ్ మ్యాటర్ దెర్ ఈజ్ మ్యాటర్ బికాస్ దెర్ ఈజ్ మైండ్ బొమ్మ బొరుసుక బొమ్మ లోపల ఉంది బొరుసు బయట కానీ లోపల బయట దేనికి ఫిజికల్ బాడీ నిజానికి అవి సపరేట్ కానే కావు కాబట్టి నో సర్ప్రైజ్ మ్యాటర్లో ఉన్న గుణాలే మైండ్లో ఉన్నాయి మైండ్లో ఉన్న గుణాలే మ్యాటర్లో కూడా ఉన్నాయి పరబ్రహ్మ ఏదిగలదో అది గుణములకు అతీతము పరమాత్మ ఎందు గుణములు లేవు గుణములు ఏం చేస్తాయంటే డిస్టింగ్క్షన్స్ని కల్పిస్తాయి భేదాలను సృష్టిస్తాయి గుణములు ఎప్పుడైతే పరమాత్మ గుణములు లేవన్నారో పరమాత్మ అద్వితీయమైపోతుంది పరమాత్మని రెండవదిగా పరమాత్మ భేదమును కల్పించేటువంటి హేతులు లేకుండా పోతుంది కాబట్టి పరమాత్మ నిర్గుణము నిర్గుణం గుణభోక్తృ ఇది మీకు నేను ఇంకా వాక్యాన్ని వ్యాఖ్యానం చేసిన ఇప్పుడు భాష్యకారులు దాన్ని ఎలా చెప్తారో చూద్దాం నేను ఇప్పుడే చూసిన భాష్య నేను చూడలేదు ముందు అంటే ఇప్పుడు వచ్చే ముందు చూడలేదు అన్యత్ ఆ పరమాత్మ ఉన్నది పరమాత్మ లేదని ఒక శంకతో వెళ్ళారే కదా కాబట్టి శబ్దం లేదు రూపం లేదు రసం లేదు స్పర్శ లేదు ఇవేమీ లేకపోతే ఆ పరమాత్మ ఇంకా అది కూడా లేనట్టే లెక్కేసుకుంటే పోతుంది కదా ఊరికే దాన్ని పట్టుకుని వెళ్ళలాడడం ఎందుకు ఒక శంక దానికి దాన్ని మనం తిరస్కరిస్తూ వస్తున్నాం పరమాత్మ లేకపోవడం ఏంటి పరమాత్మ ఇంద్రియ వ్యాపార ఉన్నాయా లేదా ఉన్నాయి అయితే పరమాత్మ ఉన్నట్టే అని చెప్పుకుంటూ వస్తున్నాం గుణములు ఉన్నాయా లేదా ఉన్నాయి గుణములు అనుభవానికి వస్తున్నాయా లేదా ఉన్నాయి అని కాదు అనుభవానికి వస్తున్నాయా లేదా అనుభవానికి వస్తున్నాయి అంటే పరమాత్మ చైతన్యము ఉన్నది అని ఇది మరి యొక్క హేతు పరమాత్మ చైతన్యం యొక్క సత్త విషయమై మరి యొక్క హేతు ఇదంచ అన్యత్ సత్ ఏమిటది జ్ఞేయస్య సత్వాధిగమద్వారం పరమాత్మ పరబ్రహ్మ యొక్క సత్తను తెలియట అధికం అంటే తెలియట పరమాత్మ యొక్క సత్తను తెలియటకు మరి ఒక ద్వారము విండో మరి యొక్క డోర్ పరమాత్మ యొక్క పరమాత్మ సత్త అనుభవానికి వస్తోంది అనే అనుభవాన్ని పొందటానికి మీకు ఇంకో డోర్ ఒకటి మీకు ఓపెన్ చేసి దిస్ ఇస్ ది డోర్ ఏమిటది నిర్గుణం ఆ డోర్ ఏమిటంటే నిర్గుణం గుణము చేంతా కలిపి అంటే ముందు నిర్గుణ పదాన్ని వ్యాఖ్యానిస్తున్నారు సో సత్వరస్తమాం సిద్ధిమాహ తై వర్జితం జ్ఞేయం ఆ జ్ఞేయ బ్రహ్మ అంటే మానవుడై పుట్టినందుకు తప్ప కథనియదగిన ఆ బ్రహ్మ అలా చెప్తూ ఉంటాను నేను లేకపోతే ఘటపటాదుల అది కాదు ఘటపటాదుల వలై జ్ఞేయం కాదు జ్ఞేయ బ్రహ్మ కాబట్టి తప్పక తెలియదగిన ఆ బ్రహ్మ ఏదిగలదో అది గుణ నిర్గుణము అనగా సపరజస్తము గుణములు అనేవి ఏవైతే ఉన్నాయో వాటి నుండి పూర్తిగా విరహితము అంటే వాటితో నెట్టి సంబంధము లేనిది మరైతే ఇంకేమీ ఆ గుణములు స్వతంత్రంగా ఇండిపెండెంట్ గా అవే నడిపించేసుకుంటున్నాయా కాదు తథాపి గుణభోక్తు గుణభోక్తులు అవుతూ ఉంటుంది ఆ అనగా గుణానాం సత్వరజస్తమసా శబ్దాదిద్వరే సుఖదుఃఖమోహాకారరిణతానా భోక్తృచ ఉపలబ్ధు తేయం ఇర్థోక్తృ అంటే ఉపలబ్ధృ అంటే తెలిసేది తురా ప్రకాశింపజేసేదే అర్థం తెలియడం అంటే ప్రకాశింపజేయత కాబట్టి భక్తులు అంటే కూర్చొని అనుభవిస్తున్నదని కాదు ఉపలబ్దు తెలిసే దట్స్ దట్ నో దట్ దట్ బై నోయింగ్ ఇట్ ఈమినేట్స్ అన్ అర్థం సో వీటిని సత్పరజస్తమ గుణములు ఏమంటే సత్పరజస్తమ గుణములు మ్యాటర్ లో జగత్తులో ఉన్నాయి కదా జగత్తు గుణకార్యం సత్పరజస్తమో గుణముల నుంచి కూర్చుని జగత్తు కాబట్టి జగత్తులో ఉన్న సత్పరజస్తమ గుణములను ఆ పరమాత్మ చైతన్యము ఏ విధంగా తెలుస్తోంది అంటే ఈ సత్వరజస్వము గుణములు శబ్దాది రూపాన్ని పొందుతాయి శబ్దము శబ్దము మీకు వినగానే అబ్బా ఎంత బాగుందో అని అనిపించింది అనుకోండి ఆ సత్వగుణము శబ్దంలో ప్రవేశించి మీకు అనుగుణాలు వచ్చింది నువ్వు బ్రోచేవారెవరుగా రామా నీవు వినా నీవు లేకుండా నీవు కాకపోతే ఇంకా ఎవర్రా నన్ను కాపాడేది హే రామా అనే మాట మీరు వినాలనుకోని వినగానే ఏమనిపిస్తుంది ఎంతో ఒక సాత్విక స్థితి హృదయానికి కలుగుతుంది ఆ భక్తి గలవాడికి ఆ హృదయం ఒక సాత్విక స్థితిని పొందుతుంది ఇప్పుడు ఏమైంది ఆ సత్వగుణము శబ్దం ద్వారా హృదయంలో ఆ ఒక స్థితిని కలిగించినప్పుడు ఆ స్థితిని తెలిసినది ఏది ఆత్మచైతం అలాగే రూప స్పర్శ ఏదైనా స్పర్శ కలిగిన వెంటనే మీకు సుఖానుభూతి కలిగితే ఆ సత్వగుణము సుఖస్పర్శ ద్వారా తెలియబడుతుంది అలాగే కాబట్టి అల్టిమేట్ గా శబ్దస్పర్శ రూపరస గంధములు మనకి సుఖ దుఃఖ మోహములను కలిగిస్తాయి మైండ్ మ్యాటర్ మైండ్ మ్యాటర్ ఈజ్ వాట్ శబ్ద స్పర్శ రూపరస గ్రంథములు మేటర్ దాన్ని బట్టి మనస్సులో సుఖ దుఃఖ మోహములు కలుగుతాయి ఒక శబ్దం వల్ల సుఖం కలుగుతుంది ఇంకో శబ్దం వల్ల దుఃఖం కలుగుతుంది మరో శబ్దం వలన మోహము కలుగుతుంది మోహం కూడా కలుగుతుంది శబ్దం వల్ల శబ్దం వల్ల దుఃఖము కలుగుతా అంటే అర్థమేంటి ఎవడైనా ఏదైనా మీ మనస్సుకి నచ్చని మాట మాత్రమే లేదు అది అది దుఃఖ దుఃఖం శబ్దం వల్ల దుఃఖం కలిగింది అది నిదోగుణ లక్షణం శబ్దం వల్ల మోహం కలుగుతుంది సో నేను మొన్న విన్నాను పాట ఎప్పుడో విన్నాను నా బుద్ధిలో పడింది నేను మర్చిపోయింది అన్నమాట నెల రోజుల కదా విన్నాను అందుకే ఎవడో పడుతుంటుందన్న ఇప్పుడు సరిగ్గా బుద్ధి నహి గమ్ నహి గమ్ అంటే ఏంటి ఉత్సాహమా విచారమోహం కున్నహి గమ్మహి శరాబుని ఈ పాట ఇంకా ఏ హాల హిసాబు నహి అంటే ఇంకా ఏ సిచ్యువేషన్కా కితాబునహి ఏంటో పాట పాట మంచి పాట ఏనాది మోహం కాదా నేను మోహానికి దృష్టాంతం ఇచ్చాను పొరపాటు ఏమో ఎందుకంటే గమ్మంటేవిటో అనుకున్నాను నేను వాటెవర్ సో కంప్లైంట్ చేస్తున్నాడా లేదా శరాబునహి అని కంప్లైంట్ చేస్తున్నాడా తుమ్మునహి శరాబునహి అన్నట్టు కంప్లైంట్ అది మోహమేగా మరి సో మోహలే మోహానికి శబ్దం దృష్టాద్దు మరి మోహానికి లేకపోతే మీరు ఇంకేదైనా దృష్టాంతం చెప్పండి నేను దీన్ని మారుతా నేను దృష్టాంతాలు ఎలా దొరుకుతాయి చాలా ఆలోచిస్తే కదా దొరకవు కాబట్టి ఇంకో ఇలా పాటలు ఇలా ఉంటాయి చాలా బాగా పాడతారు అదే పాట నేను పాడినట్టు పడతారని కూర్చొనే మీరు తుమ్మహి గమ్మహి శరాబునీ అంటే చాలా చక్కటి దానికి ససగరిమ అంటే ఓన్లీ వైరస్ అనే అది కూడా ఉంటుంది సైన్స్ ఉంటుంది గోళ్ళంతా సాహిత్యం ఉంటుంది దాంట్లో వెళ్ళి అదంతా కూడా సంగీమా వెంటనే వైరవీస్ దాన్ని చక్కగా పెడతారు ఇదంతా వినేప్పటికీ మోహం కలుగుతుంది అబ్బో శబ్దమే మోహానికి ఈ విధంగా వీటన్నిటినీ తెలుసుకుంటూ ఉంటుంది ఆ చైతన్యం లోపల ఉండే ఎరుకుని చూసారా అది అన్నిటినీ తెలుసుకుంటుంది మంచి శ్లోకం ఒకసారి శ్లోకం అదే సార్ గుర్తుపెట్టుకోండి ఈ శ్లోకాన్ని సర్వేంద్రియ గుణాభాసం వివర్జితం అసక్తం సర్వృత్యవ నిర్గుణం గుణభోక్తృచ బహిరంతశ భూత అచరం చరమే సూక్ష్మవాత్తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చత్ అవతారి అంటే ఇంకా ఏమంటే అంటే ఆ ధ్యేయబ్రహ్మ అంటే మనము తప్పక అనుభవానికి తెచ్చుకోదగిన పరబ్రహ్మ గురించే ఇంకా శ్రీకృష్ణ భగవానుడు ఇంకా చెప్తున్నాడు అది ఎక్కడ ఉన్నది భూతానం బహి అంత భూతములు అంటే ప్రాణములు ప్రాణులు ప్రాణులని ఇప్పుడు భూత శబ్దానికి పంచభూతములు అని ఒక అర్థము ప్రాణులు అని ఇంకొక అర్థం ఇక్కడ ప్రాణులు అని సో ప్రాణులకు బయట ఆ పరమాత్మయ్య లోపల ఆ పరమాత్మయ్యే బయట ఉంది ఉంది ఉంది ఉంది అదంతా పరమాత్మ లోపల ఉన్నాను అని పర్మా సో అయితే భాషలో ఏమవుతుందంటే బయట ఉండే ఆ శక్తికి ఉంది అని లోపల ఉండే శక్తికి ఉన్నాను అని భేదాన్ని మనమే కల్పించుకున్నాం నేను వేరు జగత్తు కంటే జగత్తు నాకంటే వేరు అని అనుకోవడం చేత ఆ జగత్తుకి ఆలంబనమైన సత్ నాకు ఆలంబనమైన సత్ రెండు సత్తులు ఉన్నాయి బయట ఉండే జగత్తుకి ఆలంబనమైన సత్తుకి ఉంది అని ప్రత్యయం ది లోపల ఉండే సత్తుకి నువ్వు ఉన్నాను అని ఈ రకంగా పెట్టుకుంటుంది అది భాష అజ్ఞానము అజ్ఞానానికి తగ్గట్టుగా భాషలా ఉంటుంది ఇం చేతనే కొంతమంది బయట ఉన్నదానికి లోపల ఉన్నదానికి సమానమైన శబ్ద ప్రయోగం చేసిన వాళ్ళని నేను ఎదుగుతాను సో ద పార్ట్ ఈజ్ ఐ ఈజ్ ఈ దేహ జగత్తు గలదు దేహము గలదు అని ఇది ఉంది అది ఉంది అన్నింటినీ హిందీలో కూడా ఘట హై మై హై ఆ డివిజన్ ఎందుకు చేయాలి హై అది హై ఇది హై హై అదే హూ ఇది వైశ్వ స్పెషాలిటీ హైకి తేడా మీరు ఆ మై ఘట ఘట హై మై హూ ఈ మైని ఆ ఘటని తీసేసి ఆ హై నిర్ ఎగ్జామిన్ చేయండి హైంది హై హై హు ఈ రెండింటినీ మీరు ఎగ్జామిన్ చేసినట్లయితే ఏడా ఉందండి హైకి హు కి తేడాగా ఉంది అదే ఓహి హైనా ఓహి హై అని తేడా లేదు సో కాబట్టి దాన్ని హై ఒకటి వేరు హూ ఇంకొకటి వేరు అనుకోనక్కర్లా హై ఏ హూ హు ఏ హై వహిరంతనక్కర్లా నేను మెడిటేషన్ లో అప్పుడప్పుడు ఐమ్ అని మొదలుపెట్టి ఇక అంతకంటే ఐ బి ఐ బి అని కూడా చెప్తూ ఉంటాను ఐ బిడ్ నా జస్ట్ లీస్ ప్యూర్ బింగ్ ఎందుకంటే సకల ప్రాణులకు లోపల బయట ఆ పరమాత్మ ఏ గలదు తర్వాత ఈ పరమాత్మ కదులుతున్నట్ట కదలకుండా స్థిరంగా ఉన్నట్ట అచరం అది కదలకుండా ఉన్నది అదే కదిలేది అదే అచరం చరం ఇప్పుడు మీకు ఎలాగంటే ఒక చెరువులో నీళ్లు ఉన్నావు ఆ చెరువు నుంచి చిన్న పిల్ల కాలువ ఒకటి తీసి పంట పండిస్తున్నారు ఆ కాలువలో పిల్లకాలంలో నీళ్ళు ఉన్నాయి చెరువులో నీళ్లు కదలట లేదు పిల్లకాలంలో నీళ్లు ప్రవహిస్తూ కదులుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ నీరుకి ఈ నీరుకి తేడా ఏంటో తర్వాత ఇంకోటి పిల్లకాలం ఇలా వంకర తిరిగి ప్రవహించింది అనుకోండి ఇప్పుడు నీరు వంకర తిరిగి ప్రవహించిందా అంటే ప్రవహించిందా ప్రవహించి ఉంటే అలా అనిపిస్తుంది నీకు ఈ కాలువ దారి యొక్క వంకర కాలువ మీద ఆ నీటి మీద ఆ నీటిలో వచ్చే చలనాన్ని నీటికి అంటగట్టి మనం చూస్తాం వాస్తవానికి చెరువులో నీరు నీరే ప్రవహించే నీరు నీరే ఈ ప్రవాహము అన్నది ఆ కాలము అనే ఎలిమెంట్లు చేస్తే అలా అనిపిస్తుంది సో దేశకాలములను జోడిస్తే నీటికి ప్రవాహం అనేది పుగుతుంది ప్రవాహంలోంచి దేశకాలను మైనస్ చేస్తే మీరే మిగులుతుంది కాబట్టి ఆ చరం ఆ ఆ చెట్టులో పరమాత్మ ఉన్నాడు ఆ చెట్టు కుక్క ఏదో పరిగెత్తుకుపోతుంది ఆ కుక్కలో పరమాత్మ చరం చర తర్వాత మరైతే అందరూ అంత అలా అంతటా పరమాత్మే ఉంటే అందరూ ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు సూక్ష్మత్వా అత్యంత సూక్ష్మమైనది సో తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి దీన్ని ఇంకా కొంత విచారం మనం చేయాల్సి రేపు ఈ విచారాన్ని శాంతిశాశాంతి